అంతేగాని బోధించకూడదు చాలా మంది అచల సిద్ధాంతాన్ని బోధించమని నాకు ఫోన్ చేస్తుంటాను ఎలా బోధిస్తామండి బోధించడానికి వీలు కాదు అది అంటే కందార్థాలు టకటకా చెప్పేసినంత మాత్రాన పని అవుతుందా అండి అంటే అవధితే తెలిసి ఉండటం భావం తెలిసి ఉండటం అవసరం అవగాహనతో నిర్ణయం తెలిసి నిర్ణయం చేస్తున్న వాడిని పోగొట్టుకోవడం కూడా అవసరం అందుకని చిన్న కదార్థాలు భావంగా తెలుసుకోవాలి మాటగా చెప్పేది చిన్న చేతగా చెప్పేది పెద అంటే అర్థం ఏంటంటే శుద్ధ నిర్గుణతత్వ కదార్థ తెరువులు ఏమో భావంగా చెప్తాయి వాచ్యార్థంగా చెప్తాయి నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం లక్ష్యార్థంగా చెప్తాయి ఈ కందార్థాలు అనేక రకాలు ఉంటాయి కందం అనేటటువంటి పద్యంతో నిర్మాణమైనటువంటి ఛందస్సుతో వచ్చినటువంటి ఇవి ఇతర ఛందస్సులు కూడా శ్రద్ధర తేటగీతి శీస కూడా వాడతారు సరే ఏదేమైనప్పటికీ కందార్థం అంటే అది అచల సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఇది హంసతత్వానికి సంబంధించిన చుట్టూ కందార్థాలు ఉంటాయి అలాగే రకరకాలైనటువంటి కందార్థాలను కూడా మనం మన సంస్కృతిలో సాంప్రదాయంలో గమనించవచ్చు ఆయా కాలంలో అవి ప్రాచుర్యతను పొందినయి ఆ సాహిత్యమంతా దాంట్లో చెప్పబడింది తేట తెలుగు అచ్చ తెలుగుకి అనుకూలంగా ఉండేటటువంటిది కంద అందుకని ఆ కందం ఛందస్సును స్వీకరించారు చాలా చిన్న చిన్న పద్యాలతో అనంతమైన భావాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ ఈ శ్లోకం మాత్రం ఎవరైతే మహావాక్య అనుసంధానం చేసి బ్రహ్మ నిర్ణయాన్ని బ్రహ్మానుభూతిని బ్రహ్మనిష్టని పొందినటువంటి వారు ఉంటారు ఆ బ్రహ్మనిష్టకు అధిగమించటానికి ఈ శ్లోకం ఉత్తమమైనటువంటి సూచన వాక్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకనంటే ఈ శ్లోకాన్ని నిరంతరాయంగా ధారణ చేయాలి అసలు ధారణ చేయడం ఏమిటి ధారణ చేయాలంటే నేను ఎక్కడ ఉన్నట్టు సమాధి కంటే కింద అది విన్న వినబడిన తెలియబడిన సూచించబడిన బోధాకాలంలోనే ప్రబోధ స్థితిలోనే ఇవన్నీ కూడా నీకు నిర్ణయం అవ్వాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ నిర్ణయం అయిపోవాలి వింటూనే నిర్ణయం అయిపోవాలి తెలుస్తూనే నిర్ణయం అయిపోవాలి ఉపదేశకాలమందే నిర్ణయం అయిపోవాలి గురువు గారు ఒకసారి చెప్తే అది వెయ్యి సార్లు మననం చేస్తే ఆ వెయ్యి సార్లు మననం చేసింది లక్ష సార్లు నిధి అయితే ఆ లక్ష సార్లు నిధి గురించి పది లక్షల సార్లు ధ్యాస అప్పుడు ఎప్పటికో పది సంవత్సరాలకో పన్నెండు సంవత్సరాలకో నాకు నిర్ణయం అయిందండి అన్నాడే అనుకోండి ఇప్పుడు ఈ పెద్ద ఆవరణ సహితుడా ఆవరణ రహితుడా అని ప్రశ్న వేయాల్సింది ఎందుకనిట ఆత్మాకీతం కేవల ఆత్మా దేహో నాస్తి కదా దేహమే లేకుండా ధారణ ఎలా చేస్తావు దేహమే లేకుండా శ్రవణం ఎలా చేస్తావు దేహమే లేకుండా శ్రవణం అన నిజ్యాసలు ఎలా చేస్తావు దేహో నాస్తి కదా కదా ఎప్పుడూ లేదు ఎప్పుడూ లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ దేహం అనేది ఎప్పుడూ లేదు అష్టతనువులు ఎప్పుడూ లేవు అష్టతనువులు గురించి ముందు నిర్ణయంగా తెలిసి ఉండాలి ఆ తర్వాత లేవో తెలిసి ఉండాలి విశ్వ తైజసాంగత్యేగాత్మలు విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ ఈ నాలుగు ఆనాలు ఈ నాలుగు పెండాండంలోనివి ఆ నాలుగు ఈ పెండాండము ఆ బ్రహ్మాండము ఈ ఎనిమిది తనువుల వ్యవహారంతోనే ముడిపడింది అష్టతను వ్యవహార నిర్ణయం ఏదైతే అది బాగా తెలిసి ఆ వ్యవహార నిర్ణయం అంతా మిథ్య అని భ్రాంతి అని పరబాహ్యమందు మేలుకొన్నవాడెవడో వాడికి అష్టతనువులనే కళ లేదు అష్టతనువులనే కల కల వంటి వ్యవహారం లేదు పిండాండ వ్యవహారము లేదు వాడికి బ్రహ్మాండ వ్యవహారము లేదు అది దేహో నాస్తి కదాచన అంటే అలా ఎవడికైతే లేదు వాడు కేవలాత్మ ఆత్మాతీతం కేవలాత్మ కేవలాత్మ నిర్ణయం చేయాలి అంటే అష్టతను నిరసనం చేయాలి అష్టతను నిరసనం చేస్తే నిలబడి ఉన్నదేదో అది కేవలాత్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ కేవలాత్మను నిరసన చేస్తేనే కానీ అఖండ ఎరుక నిరసన అవ్వదు మరి మిగిలిన వాటన్నింటినీ ఏమంటే కింద నుంచే నేను నిరసించేస్తే ఓ పనికి కదా అలా కూడా తెలియదు దాన్ని ఖండ ఎరుక నిరసన అంటే అర్థం ఏమిటి నేను ఇవాటికి ఈ వ్యవహారాన్ని వదిలేశానండి ఈ పాత్రను వదిలేశానండి ఈ బంధాన్ని వదిలేశానండి ఈ ముద్ద తినటం మానేశానండి ఈ వృత్తి చేయడం మానేశానండి ఇదంతా ఖండ ఎరుక ఇలా ఎన్ని చేస్తే అవుతుంది అఖండం చాలా కష్టం ఎప్పటికీ అవదు అలాగే ఎరుకల్లో